ఓం నమో వెంకటేశాయ సర్వజనులకు నీవు ఉండే చోటు మాత్రమే నిజమైన సురక్షిత ప్రాంతము అందుకే సనక సనకసనందనాది మహర్షులు సైతము నీ ముంగిట నిలిచియున్నారు ఇంద్రలోకము బ్రహ్మలోకమున కూడా నాకు భద్రత లేదు స్వామి అంటున్నారు పెద తిరుమలయ్య ఈ సంకీర్తనలో నీవున్న చోటే నిత్యము నిఖిలమైన వారికి శ్రీవల్లభ కోరి నిలిచిరి సనకాదులు పట్టపగలులోననే పద్నాలుగురు దేవేంద్రులెట్టుగాపురముసేసేదింద్రలోకమున తెట్టదెరువుననే దిక్కువారు చూడగా చుట్టుకుండుటెట్లు చంద్ర సూర్యలోకములా నీవున్న చోటే నిత్యము నిఖిలమైన వారికి ఎంచి చూడ బ్రహ్మదేవుడేండ్లు నూరిటివాండ్లు పంచల నెట్లుండేది బ్రహ్మలోకమున పుంచి ఉండగోరితే నెప్పుడు పాములతో పొత్తు వంచన పాతాళలోక వాసమేమి బాతి ఉన్న చోటే నిత్యము నికిలమైన వారికి ఇటు వెట్టితే నితరులిందుకంటే దిగ్గుడి నాటుకుని ఎట్లుండేది నానాలోకముల మిటిని శ్రీవేంకటేశ మేమెల్లా నీ బంట్లము చాటువంగునేటి దండసతమైతి విప్పుడు నీవున్న చోటే నిత్యము నిఖిలమైన వారికి శ్రీవల్లభ కోరి నిలిచిరి సనకాదులు